హరి ఓ శ్రీ గురుభ్య నమ హరి ఓ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భవాతీతం త్రిగుణరహి సద్గురు తం నమా నమో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృవ్యోస ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యర్వప్లవరహిత ప్రజన ప్రత్యర్థ్రహ్మైర్వాహమస్ అహం పదార్థర సదాశివసరంభావ్యాసశంకరధ్యమా స్మాచార్యపర్యంత వందే గురుపర పరా అరి గురు గజగరు పరమరు పర సరబ్రహ్మణే నమ ముదూనై నోల్తురు బద్ధుల చేతు मी की कनी वहीं पशुद्धोक्तम सूक्त मुक् अ चेपी युक्त चे मी प्रसिद्ध నివస్తి దిద్దుడి నే వట్టి బుద్ధిహీను నన్ను సూక్తులు గుపి అందుకు తగిన యుక్తులు జపి మొద్దులనైన తులుతురు బద్ధుల బద్ధత్వం అడవి పాల్ చేద్దకు వచ్చిన కని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుపి అందుకు తగిన యుక్తులు చెప్పి పెద్దలచే మీ ప్రసిద్ధిని విని వస్తడి నే వట్టి బుద్ధిహీనుడ నన్ను సూక్తులు గురి అందుకు తగిన యుక్తులు చెప్పి ఇది పదవిభజన నిజ శిష్యుడు పై కందార్థంలోనూ ఈ కందార్థంలోనూ మదలచము ఎరిగించదా అనినటువంటి నిజ గురువుని ఆశ్రయించి వారి శరణాగతి చేసి వారి యొక్క సామర్థ్యాన్ని తాను గుర్తించిన రీతిలో ప్రణతి చేసేటటువంటి పద్ధతిని ఈ కదార్థాలలో వివరిస్తున్నారు ముద్దులనై నను దుల్తురు ఇది ఒక ఆశీర్వచన వాక్యం అలాగే ఒక సూచన వాక్యం కూడా ఎలా అంటే ఒక శిల్పం చెక్కాలి అంటే అన్ని కర్రలు పనికిరావు ఉదాహరణ చెప్పాలి అంటే ప్రపంచం అంతా ఇవాళ క్రికెట్ ఆడుతున్నారు ఆ క్రికెట్ బ్యాట్లు తయారు చేయాలి అంటే విల్లో అనేటటువంటి కర్ర మాత్రమే పనికొస్తుంది మిగిలిన కర్రలు పనికిరావు ఆ కర్రలు కేవలం హిమాలయాల్లో మాత్రమే దొరుకుతాయి ఆ కారణం చేత హిమాలయ ప్రాంతాలలో ఉన్న అనేక గ్రామాలలో ఈ విల్లు చెట్ల ద్వారా బ్యాట్లు తయారు చేస్తాయి మరొక మంచి గంధపు చెట్లు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి అట్లాగే రక్త చెట్లు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి ఇవి కూడా ప్రత్యేకమైన ప్రయోజనం కొరకే ఉపయోగించబడతాయి మంచి గంధానికి శ్రీగంధానికి ఉన్నటువంటి విలువ రక్త ఉన్నటువంటి విలువ మంత్ర తంత్ర दिव्यत्व हेतु कारण पदार्थम इनको विशेषना भारतीय सांप्रदाय श्रीगंधा रक्तचंदना धरी वारे अभी शांति प्रदायक विशेष मेधोबला రసరక్త ధాతువుల్ని పోషించగలిగే శక్తిని ఇచ్చేటటువంటిదాన్ని అలాంటిది నేడు ఆడంబరాలకు గురై ఇతరత్రా సౌందర్య సాధన లేపనాలకు ఒగ్గి దేహ తదాత్మ్యత బుద్ధితో భౌతికమే సత్యమని జీవించేటటువంటి జీవభావపు పోకడలు బలపడిపోయినా నిజానికి ఈ మొద్దులనైన దులుతురు అన్న వడ్రంగి వడ్రంగిపిట్ట చెట్టుకి తొర్ర చేసి నివాసాన్ని ఏర్పరచుకుంటారు చాలా పక్షులు తొర్ర ఉన్న చెట్లు వెతుక్కుని ఆ త్వరలో నివాసాన్ని ఏర్పాటు కానీ వడ్రంగిపిట్ట అట్లా కాదు చెట్టుకు స్వయంగా తొర్ర చేసి అది కూడా చాలా గట్టిగా ఉన్నటువంటి కఠినతరమైనటువంటి సేవ కలిగినటువంటి చెట్టును ఎంపిక చేసుకుని ఏ వర్షం వచ్చినా గాలివాన్ వచ్చినా ఈ చెట్టు పడదు పడనంత దృఢంగా ఉంటుందనే చెట్టును ఎంపిక చేసుకుని దాన్ని తులిచి నివాసాన్ని ఏర్పరచుకుంటుంది మరొక ఉపమానం శ్రీగంధంతో చేయబడినటువంటి విగ్రహానికి సాలగ్రామశలతో సమానమైనటువంటి స్థానం ఇవ్వబడింది మూల విరాట్ శ్రీగంధంతో చెట్టుతో నిర్మించబడుతుంది శిల్పం అటువంటి ఎంపిక చేయబడినటువంటి సత్శిష్యుడు నిజ శిష్యుడు సరి అయినటువంటి నిజగురువు చేతిలో పరమగురువు చేతిలో తీర్చిదిద్దబడతాడు ఎందుకనంటే లోకులు బళి శబాస్ అనేటట్టుగా నిన్ను తీర్చిదిద్దుతానని పైన ఆశీర్వచనం చెప్పినటువంటి కదార్థంలో పదుగురు నిన్న చూచి బళి శబాసి త్రోవ ఎదురు లేదనేటట్లు ఇదిగో నే చేసదా అనేటటువంటి అమోఘమైనటువంటి ఆశీర్వచన వాక్యానికి మొద్దులనైన తొలుతురు మీరు వాచ్యార్థంగా చూస్తే ఏమీ తెలియని వాళ్ళని మొద్దులని అంటూ ఉంటాం బాగా అజ్ఞానులు తమోగుణ సంపన్నులు జడ స్వభావలను మొద్దులు అంటూ ఉంటాం ఏమిరా మొద్దు కదలలేని ఎద్దు అంటూ ఉంటారు కానీ నిజానికి ఇందులో లక్ష్యార్థమైనటువంటి సూచన ఉంది ति मलसा की काल कंट निज शिष्यु आदिशंक शंकर, शंकर विजयानी गशी तोटकाचार्युशंकर देशि गमे शुवान स्तोत्रा चवे स्तुति चे तम गुग् आदिशंकर् स्तिजा की तोटकाचार्युम चलो वारी अक्षरज्ञा विशेष का ले पद्मचार्युरेशराचार्युटो पोलिस्ते तोटकाचार्यु विशेष मैंने भाषा पांडित्य ज्ञा ले వారికి అర్థమవుతాయి కానీ స్వయంగా ఆసువుగా చెప్పగలిగేటటువంటి శక్తి లేదు వారిలో ఆ రకమైన మార్పుని దర్శన స్పర్శన సంభాషణముల ద్వారా స్వయముగా ఆదిశంకరులు వారి హృదయంలో ప్రవేశించడం ద్వారా వారిలో ఆ రకమైన మార్పును తీసుకొచ్చి ఉన్న ఆ క్షణంలోనే వారికి ఆ పాండిత్య గరిమ అబ్బేటట్లు చేసి వారిని చతురామ్నాయ పీఠాలలో ఒక పీఠాధిపతిగా ఏర్పాటు చేశారు ఆ తోటకాచార్యులు చేసినటువంటి అదిశంకర స్థుతినే అందరినీ పాటించమని ఆనతి కాబట్టి మొద్దులనైన తొలుతూరు మన కళ్ళ ముందే కనపడేటటువంటి శంకర విజయంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఇట్లే బుద్ధ భగవానుడు ఇట్లే అనేక మంది భారతావనిలో భూమండలం మీద అనేక మంది మహానుభావులు అనేక మందిని తీర్చిదిద్దిన సందర్భాలు ఉన్నాయి విశేషమైనటువంటి ధీశక్తి కలిగినటువంటి వారిని తీర్చిదిద్దటం ఒక ఎత్తైతే అట్టి ధీశక్తి కలిగేటట్లుగా చేసి వారిని తీర్చిదిద్దడం మరొక వి ప్రతిభావిశేషం స్థితప్రజ్ఞులైనటువంటి వారు ప్రజ్ఞానం బ్రహ్మం అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠులు బ్రహ్మనిష్టకి ఆవల ఉన్న దేశిగులు ఎరుక విడచిన వారు బయలు ఎందున్నవారెవరో అట్టి వారు సంకల్పరీత్యా వారు తమ సంకల్పశక్తిని ఇతరులకు సంక్రమింపచేయగలిగేటటువంటి సమర్థులు సహజ నిర్వికల్ప సమాధినిష్ఠులైనటువంటి మహానుభావులకు ఈ శక్తి ఉంటుంది కాబట్టి అటువంటి లక్షణాన్ని గురువుగారి ఎందు గుర్తించినటువంటి నిజ శిష్యుడు విజ్ఞాపన చేస్తున్నాడు ముద్దులనైనల బద్ధత్వమీతురు అనేక రకాలైనటువంటి అవిద్యా మోహ్రాంతుల చేత బద్ధత్వం కలిగినటువంటి వారికి బుద్ధత్వాన్ని ఇవ్వగలరు మీరు వారి బద్ధత్వం అడవి పాలు చేతురట అడవి పాలు చేయడం ఏమిటి సాధారణంగా బుద్ధత్వాన్ని పొందడానికి అందరూ అడవులకు వెళతారు కదా కాబట్టి ఆ సూచనని ఇక్కడ ఆ బద్ధత్వం పోతే ఈ బుద్ధత్వం వస్తుంది నిజానికి మాట్లాడితే బుద్ధత్వం వస్తే బద్ధత్వం పోతుంది జ్ఞానోదయం అయితే అజ్ఞానం పోతుంది కాబట్టి అడవి పాలు చేయడం అంటే పారద్రోలటం అనేటటువంటి లక్షణాన్ని చెప్తున్నారు మీ వద్దకు వచ్చిన కనీ చాలా విశేషం ఎందుకంటే సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడైనటువంటి వాడు సంకల్పాన్ని పూని కంటే చాలట खनी अ चाल विशेष मैंने लक्षण अंदर चूंकि इंद्री पटाटोपय्रह इंका अहंता ममता याभियुतम संगत्व वास्तवा महानुवलूट क కనురెప్పలెత్తి ఒక్కసారి గనక సంకల్పించి గనక పయనించి కిందకు చూస్తే మహానుభావులైనటువంటి వారి దృష్టి మీ మీద పడితే మీలో విశేషమైనటువంటి మార్పు వస్తుంది ఆ మార్పు ఏమిటంటే మోహము యొక్క జాలము నశించిపోతుంది మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది అందువల్ల వ్యాస పౌర్ణమికి గురు పౌర్ణమికి పౌర్ణమి అన్ని పౌర్ణములకు అమావాస్యలకు विशेष उपासन विशेष मैं दीक्षल विशेष मैं गुरक पंदेट पद्धत भारतवनि अनेक सांप्रदायल्लो आ रोज प्रज्ञा विशेष धीम्तम अत्यभुत पानजेट कल अटे ग्रहणकालबी అలాంటి చూపు చూశాడట ఎలా చూస్తే మోహం అనేటటువంటిది విడిచిపెట్టేస్తుందో అలా చూశాడట మహానుభావుడు పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్పీ చూడటమే కాకుండా పరిశుద్ధాంతఃకరణంతో నీ లోపల పరిశుద్ధాంతఃకరణం ఏర్పడేటట్లుగా అంతఃకరణ మాలిన్యాన్ని పోగొట్టేటట్లుగా ఉక్తమైన బోధ యుక్తమైన బోధ చెప్పబడినది తనలో నిన్ను లయం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి బోధ ఇంకా ఏమిట సూక్తులు గుప్పి స ఉక్తి సూక్తి అంటే సత్పదార్థపు ఉనికిని నిర్ణయంగా తెలియజెప్పేటటువంటి ఉక్తి సూచన సూక్తి అంటే అర్థం ఇది సత్పదార్థ నిర్ణయం కలిగితే గానీ అసత్తు ఆభాసగా తేలదు బింబ పద్ధతి తెలిస్తే కానీ ప్రతిబింబము ఆభాస అనే నిర్ణయం తెలియదు అటువంటి లక్షణం బోధించబడేటట్లుగా అందుకు తగిన యుక్తులు చెప్పి తగిన యుక్తులు అంటల్లోనే చాలా విశేషం ఉందండి ఇది ఎలా అంటే నీరక్షీర న్యాయము భ్రమర న్యాయము బింబ ప్రతిబింబ న్యాయము నక్కటకిషోర న్యాయము మార్జాల కిషోర న్యాయము ఇలా చాలా న్యాయములు వేదాంత పద్ధతులలో ఉన్నాయి రజ్జు సర్పభ్రాంతి శుక్తి రజత భ్రాంతి గగన కుసుమ భ్రాంతి ఇలా అనేక రకాలైనటువంటి శశి విషాణ భ్రాంతి ఇలా ఉపమానాలు చాలా ఉన్నాయి బ్రహ్మసూత్రాలలో ఉపనిషత్తులలో ప్రస్థానత్రయంలో విరివిగా వాడబడుతూ వేదాంత బోధకి భ్రాంతి రహిత పద్ధతిని అందించడం కొరకు కొండొకచో అతిశయోక్తిగా కనపడినప్పటికీ నిజానికి అవి మనలో ఉన్నటువంటి భ్రాంతిని విడిపించడానికి ఔన్నత్యాన్ని అందించడం కొరకు సరి అయినటువంటి యుక్తి అనమాట అది అటువంటి యుక్తులు చెప్పి వార్తిక పద్ధతిలో యుక్తులకు చాలా ప్రధానం ప్రాధాన్యత చాలా ఉంది నిజానికి నిజ శిష్యుడు నిజ జీవితంలో అనుక్షణము తన మనసులో ఏర్పడుతున్నటువంటి అంతరంగంలో ఏర్పడుతున్నటువంటి చైతన్య పరిణామంలో ఏర్పడుతున్నటువంటి చైతన్య వికాసంలో ఏర్పడుతున్నటువంటి అంతర్ముఖ ప్రయాణంలో కలుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి పరిణామ విశేషాలలో గురువాక్య స్ఫురణతో నడవవలసినటువంటి అవసరం ఉంది అటువంటి గురువాక్య స్ఫురణని అందుకొని మేలుకోవలసిన అవసరం ఉంది ఆ కళ వదిలిపెట్టాలన్నమాట నిజమైనటువంటి మెలకువలో మేలుకోవాలన్నమాట సత్య నేనుగా తాను నిలకడ చెందాలన్నమాట తదుపరి నేను నిరసించాలి కాబట్టి అటువంటి స్థితిని అందించడానికి తగినటువంటి యుక్తి చెప్పి అనే సూచన చేస్తున్నారు పెద్దలచే మీ ప్రసిద్ధి నీ వినివస్థీ మీ గురించి మీ సాటి మీకంటే పెద్దలు ఈ భూమండలం మీద ఏ స్థాయి వారు ఉంటే ఆ స్థాయి ఆ స్థాయి వారితో అశరీర పద్ధతిగా వారు ఆంతరంగికంగా సంభాషించుకోగలిగినటువంటి సమర్థులై ఉంటారు అంటే లోకులు గుర్తించలేకపోవచ్చు వారి యొక్క దివిశేషాన్ని వారి యొక్క ప్రజ్ఞావిశేషాన్ని వారి యొక్క దివ్యత్వాన్ని కానీ ఎరిగిన వారికే ఎరుక అన్నారు మరి ఎరుక ఎరిగిన వారికి తప్ప ఆ అఖండమైనటువంటి మూలా ప్రకృతిని విడచిన వారికి తెలుస్తుందే తప్ప పెద్దల యొక్క శక్తి ఎరుక విడవని వారికి ఆ లక్షణం తెలియబడదు అనేటటువంటి దానిని పెద్దలచే మీ ప్రసిద్ధిని వినివస్తి నిజ జీవితంలో మానవుడికి ఇవ్వబడవలసినటువంటి ప్రమాణపత్రం ఏమైనా ఒకటి ఉందంటే ఎవరైనా ఎరుక విడచినటువంటి మహానుభావులు కాలారిసములైనటువంటి మహానుభావులు నాయన నీవు ఈ స్థితిలో ఉన్నావు ఎరుక విడిచావు బయలుస్థితిలో ఉన్నావు నీవు కాలాన అధిగమించావు నీవు ఆత్మనిష్ఠుడు అయ్యావు నీవు బ్రహ్మనిష్ఠుడు అయ్యావు నీవు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందావు నీవు ఎరుక పద్ధతిగా ఉన్నావు నీవు లేనెరుక పద్ధతిగా ఉన్నావు నువ్వు బయలును దర్శించావు నువ్వు బయలుకు ఆవల పరబయలు బట్టబయలు అనేటటువంటి పద్ధతిగా ఉన్నావు అనే నిర్ణయాన్ని గనక ప్రమాణపత్రంగా గనక ఏ మహానుభావుడైనా ఆశీర్వచన రూపంలో గనక తెలియజేస్తే ఆ జన్మ ధన్యం అతడిగా మరల పుట్టడు ఎప్పటికీ పుట్టనివాడు మరల పుట్టవలసిన అగత్యం లేదు ఎప్పటికీ చావనివాడు మరల చనిపోవలసిన అవసరం లేదు ఆ రీతిగా పెద్దలచ్చే ప్రసిద్ధి పొందటం చాలా విశేషమైనటువంటి ఆశీర్వచనం కృపా విశేషం అటువంటి ప్రసిద్ధి వినివస్తి తమరిని ఆశ్రయించడానికి మహానుభావులైనటువంటి ఫలాన వారు చెప్పగా తెలుసుకొని తమ శరణాగతికి చేరాము దిదు నే బీ బుద్ధిహీనుడా చాలామంది గురువును ఆశ్రయించినప్పుడు वारीसला प्रयत्न अदंत वारी वारी बुद्धि विशेष वो वि क्रीय लक्षणबड़न परमितहाजनित मैं विशेष का निजा की साक्षी इंद्रियात మరి అట్టి సాక్షికి గదా అన్ని పేర్లు జీవుడన్నా ఆత్మన్నా బ్రహ్మమన్నా పరబ్రహ్మమన్నా పరమాత్మన్నా ఈశ్వరతనువులన్నా జీవతనువులన్నా అష్టతను నిరసన చేయాలన్నా షోడశావస్థలు ఎరుగాలన్నా షోడశావస్థలను విరమింపచేయాలన్నా ఇదంతా అతీత లక్షణంతో ముడిపడు ఇక్కడ వాక్కు మనస్సు పనిచేయవు ఆ రీతిగా స్ఫూర్తిని అనుసరించి స్ఫురణను అనుసరించి పరిపక్వత పరిణామం జరగాలి నిర్ణయం మరి అతీతంలో ఈ బుద్ధి పనిచేయదు కదా ఇది ఇంద్రియాత్మకమైనటువంటి బుద్ధి ఆభాసకమైన బుద్ధి ప్రతిబింబసమానమైనటువంటి బుద్ధి విశ్వ దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూత్రయా ఎస్ సాక్షాత్ కురు ప్రబోధ సమయ స్వాత్మానమేవా ద్వయం తస్మై శ్రీ గురుమూర్తమ శ్రీదక్షిణామూర్త విశ్వాన్ని దర్పణదృశ్యంగా చూడగలిగేటటువంటి సమర్థత అట్లాంటిది అతీత లక్షణం అట్టి అతీత లక్షణానికి మరి నాకు తెలియదు కాబట్టి నేను బుద్ధిహీను ఇంద్రియాత్మకమైనటువంటి బుద్ధి వరకే పరిమితమైన వాడిని కాబట్టి అవిద్యా మోహ్రాంతుల చేత ఆవరించబడినటువంటి బుద్ధిహీనుడను నేను దిదుడి వట్టి బుద్ధిహీనుడా నాకేం తెలియదండి నన్ను దయచేసి కడతేర్చకండి అని ఆశ్రయించాడు భగవాన్ రమణులను కూడా ఒక పెద్దావిడ వృద్ధాప్యంలో ఆశ్రయించాను అయ్యా తమరు అందరినీ కడతీర్చగలిగినటువంటి పెద్దలని విని వచ్చాను నాకేమీ తెలియదు దయచేసి నాకు తరుణోపాయం తెలియజేయగలరు అనగానే మహానుభావుడైనటువంటి భగవాన్ రమణ మహర్షి నా దగ్గరకు వచ్చిన వారంతా అంతో ఇంతో నాకు తెలుసని చెప్పిన వారే కానీ తెలియని చెప్పి తెలియదని చెప్పింది ఒక్కత్తివేనమ్మా నీకు సులభంగా చెప్పచ్చు తెలియని వారికి అని చక్కగా ఒక మాటతో తేల్చేశారు ఏ రీతిగా నిద్రవచ్చుచున్నదో ఏ రీతిగా నిద్రపోచున్నదో మెలకు ఎట్లు వచ్చుతున్నదో మెలకు ఎట్లు పోగుతున్నదో గమనిస్తే అది నీవే కదా ఆ గమనింపు వస్తే నీకు మోహం లేదు కదా భ్రాంతి లేదు కదా నీవు సరి బావుగా తెలిసింది నాకు ఇక నేను ముక్తులనే అని ఆవిడ సంతృప్తి చెంది ఆ రీతిగా జీవించి ముక్తురాలైపోయింది మహానుభావుల వాక్యం అక్షర సత్యమై అప్రతిహతమై అమోఘమై బద్ధులనైనా బుద్ధులు చేయగలిగే ముద్దులనైనా తొలచగలిగేటటువంటి పరిశుద్ధపు బోధ సూక్తి సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి ఆ రీతిగా శరణాగతి చేస్తూ సూటిగను బోధ నామది నాటినదిక చాలు చాలుననీ నీకై నీ నోట నీవు सा चुपचुंज सरनाट रा मरनेट नोटिकटे से माटनी माटी माटी की पाठाले सरेना पाठ सरेट रागोरूचू मरी नेनी माटा ने सूटिगन बोध ना नाट चालू।, चालू ननी నీకై నీ నోట నీవు పలుకుదాకను సాటువులను చెప్పుచుండు సరేనా నా మాట రాగోరుచు మరి నే నీ మాట నుటికొక్కటెలు మాటని తెలియము మాటి మాటికి వట్టి పాఠాలేమిటికింక సరేనా మాట సరేనా నా మాట రాగోరుచు మరి నే నీ మాట ఇది పదవిభజన పైన రెండు కదార్థాలనే విన్నటువంటి నిజగురుమూర్తి మరల ఆశీర్వచన వాక్యాన్ని తెలియజేస్తున్నారు సూటిగనుబోధ అంటే డొంకతిరుగుడు లేకుండా చెబుతాను ఏమిటి ఈ డొంకతిరుగుడు ఏమిటి ఆ సూటి ఏమిటి అంటే చాలా చోట్ల अपरा विद्य पद्धति अन्नी बोधलू उ अद्दी द्वैत पद्धतना अद्वैत पद्धतना विशिष्टादत पद्धतईना शिवाद्वैत पद्धतईना षण विचार अना अंत अपरा विद्य भाग धी विशेषेत साधनोपायत यंत्र मंत्र महिमा कर्मकांड चेत మంత్రయోగ లయోగ రాజయోగ ఇత్యాది యోగనిష్టల చేత జ్ఞానాష్టాంగల చేత తెలియబడే నేర్వబడేదంతా అపరావిద్య మరి ఏమిటండి పరావిద్య సూటి అయిన గురు శిష్యుడు తప్ప అన్యం లేదు వీరిద్దరూ కూడా ఒకరిలో ఒకరు కలిసిపోయి చెప్పబడేటటువంటి బోధ నిజానికి చెప్పబడేది కాదు అందించబడేది కేవలమార్జాలకిషోర న్యాయం మాత్రమే పనిచేసేటటువంటి బోధ మిగిలిన న్యాయాలన్నీ డొంక తిరుగుడు బోధ అధ్యారోప అపవాద పద్ధతిగా చెప్పబడే అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా చెప్పబడే న్యాయ అన్యాయముల పద్ధతిగా భ్రాంతిని ఒక భ్రాంతిని విడిస్తే మరొక భ్రాంతిని గట్టిపరిచే బోధలు మిష్టిని నిరసించి సమిష్టిని బలపరిచేటటువంటి బోధలు త్రిపుటిని నిరసించి ద్విపుటిని బలపరిచే బోధలు జీవతను చతుష్టయాన్ని నిరసించి ఈశ్వరతను గట్టి పరిచే బోధలు ఈ రీతిగా అనేక రీతిలో డొంక తిరుగుళ్ళు ఉన్నాయి ఇందులో అవేవి నీకు చెప్పను ఎందుకంటే మాటి మాటికి వట్టి పాటాలేమిటికింకా ఇవి వంటి పాఠములు ఎందుకంటే ఎన్ని జన్మలకైనా పనిచేసేటటువంటి పరమ గురు కరుణ గట్టి మాట ఉన్నట్టి మాట ఉన్నది ఉన్నట్టు చెప్పే మాట సూటిగా నాటే మాట మాటకు సరియగు మాట బోధాకాలందే దర్శన స్థితికి లేవనెత్తబడిన వాడవై ఎరుకను మీరి బయలును దర్శించినటువంటి స్థితి అందు ఆరుఢత చెంది ద్వాదశి షోడశి పంచదశిగా నిర్ణయించబడిన వాడవై నాహం గా నిలచిన వాడవై ఇక చాలు చాలు అని నీవే చెప్పేటంత వరకు నీకై నీ నోట నీ ఊ పలుకు దాకను కాబట్టి ఎవరో ఏదో ఎక్కడో చెప్పారండి ఏదో చదివానండి ఏదో తెలిసిందండి ఎప్పుడో కళలో కనపడిందండి ఎప్పుడో జీవితంలో ఒకసారి ఎప్పుడో ఇళ్ళలో కనపడి కనపడనట్టు ఏదో తెలుసు కన్ చూశానండి ఏదో దృశ్యమండి వెలుగులండి నాదండి అనేటటువంటి సూచాయగా చెప్పే పద్ధతులు డొంకతిరుగుడు పద్ధతులు సాటూలనో చెప్పుచుందు సాటువులు అంటే ఒకప్పుడు ఈ వార్తీక పద్ధతికి చాటువులని పేరు అంటే వర్తనము ప్రవర్తనము నివర్తనము ఇలాగా అనేక ప్రయోగాలు ఉన్నాయి సంస్కృతంలో గుర్తించి వర్తించడం అనేది ఒక సూచన నిజానికి చాటువులు అంటే గాఢ నిద్రావస్థలో కూడా పనిచేయగలిగే బలం ఉన్నటువంటివి చాటువులు ఉదాహరణ చెప్తాను ఉప్పు అయినా కర్పూరమైనా మెలకువలో గుర్తుపట్టడం సులభమే కళలో కూడా గుర్తుపట్టగలవు గాఢ నిద్రావస్థలో కూడా ఉప్పు కర్పూరం విషయంలో పొరపాటుపడవు అలా ఉప్పు కర్పూరాన్ని ఆధారంగా చేసుకుని పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అనేసాడు వేమన అలాగా ఏ తనను తాను లేకుండా చేసుకోగలిగేటటువంటి ధీరత్వాన్ని పరిణామాన్ని పరిణామరహిత స్థితికి ఆవరణ రహిత స్థితికి చేర్చి నిలబెట్టినటువంటి పద్ధతి చాటు పెద్దలేదైనా లోకులందరికీ చెప్పదలుచుకున్నప్పుడు గంభీరమైనటువంటి సంస్కృత సమాస భూయిష్టమైన పద్ధతిగా చెప్పేవారు కాదు ఈ చాటింప చేయడానికి వీలైన చాటువులుగా చెప్పేవాడు అలతి అలతి పదాలతో ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందుకి చూచిన అందే వింటే అలతి అలతి పదాలతో అంతటా ఈశ్వరుడున్నాడు ఎక్కడెక్కడైతే చక్రభ్రమణముందో ఆ చక్రభ్రమణమునకు కారణమైన వాడెవడో వాడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఎక్కడున్నాడనే వెదకంగా నేటికి అన్నాడు ప్రహ్లాదుడు ఈ ఇక్కడ అక్కడ అని వెతకాల్సిన పని ఏమిటయ్యా ఎక్కడెక్కడైతే చక్రభ్రమణ హేతువైనటువంటి పద్ధతులు ఉన్నాయో ఈ సృష్టి అందంతటా ఈ అనంత విశ్వం అందంతటా ఆయా కదలికలకెల్లా కారణభూతుడు ఈశ్వరుడు ఈ ఆయడన్ అన్నాడు ఒకటే మాటతో అంత నిర్ణయంగా అలతి అలతి పదాలతో కోతనగారు భాగవతంలో చెప్పాడు ఇది చాటువులు చెప్పేటటువంటి శైలి సరేనండి సాధకులైనటువంటి వారికి ముముక్షువులైనటువంటి వారికి తీవ్ర కలిగినటువంటి వారికి ఏమైనా ప్రశ్నలు వస్తాయా అనేటటువంటి ఆలోచన చేశామనుకోండి విచారణ కలిగిందనుకోండి ఎవనిచే జు జగము ఎవ్వనియందుడిందూ పరమేశ్వరుడేవ్వడు ముల కారణంబెడు అనాది మధ్యలయుడెవ్వడు ఆత్మభవుడెవ్వడు పెంజీకటి కవ్వల ఏకాకృతిని వెలిగే లోకంబులు లోకేసులు లోకస్థులు తెగిన తుది పెంజీకటికల ఏకాకృతిని ఆత్మ ఆత్మభవుని ఈశ్వరుని ఇలా సాల తేలిక మాటలతో తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వారి యొక్క విచారణని భాగవతంలో తెలియజేశారు ఎవని చే జని సు జగము అనగానే జగ్భ్రాంతి పోయింది ఆయన జగత్తు ఉందనిలే ఈ జగత్ ఎవరి వల్ల పుట్టిందో తెలుసుకో అప్పుడు జగత్ యొక్క భ్రాంతిడికి పోతుంది ఎవని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవడు ఎవడో తెలుసుకున్నావా అయితే వాడికి పరమైన అది తెలుసుకో అది తెలుసుకుంటే వీడిపోతాడు అన్నాడు రెండు మాటలలు తేల్చేశాడు పెండ బ్రహ్మాండాలని సంస్కృత భాగవతానికి యథాతథ రూపాన్ని ఇచ్చారు ఈ పద్యంలో చాలా విశేషమైనటువంటి చాటువులు చెప్పే పద్ధతి అనమాటది లోతుగా విచారిస్తే బ్రహ్మసూత్ర భాష్యం అంతా ఆయా చాటువులలో ఉంటుంది ूट नोधना चालू चाली चालू तरह मौनमे मौन व्याख्य नीर्धम स्थित की विचेस्त अख्य स्थिरदाका సాటువులను చెప్పు సరే నాట రాగోరుచు మరి నీ నీ ద్వారా నేను మౌనవ్యాఖ్యగా పలుకుతాను అప్పుడు నిజ శిష్యుడు ఉద్ధరించబడి గురు శిష్య సమాగమంచేత ఐక్యతాసిద్ధి చేత గురు శిష్య అన్యోన్య దర్శనంచేత గురు శిష్య లక్షణ నిరసన చేత ఇహ నిజ గురువు పరమగురువు పరమేష్ఠి గురువు శిష్యుడి ద్వారా ప్రకటితమవుతున్నారు మౌన వ్యాఖ్యగా ఇప్పుడు ఆయన బోధిస్తున్నాడా అంటే బోధించటం లేదు మౌనంగా ఉన్నాడా అంటే మౌనానికి అతీతంగా ఉన్నాడు ఎరుక కావల మాట ఎక్కడోయి అనే పద్ధతిగా ఉన్నారు ఇరువురు గురు శిష్యులు అందుకని అంటున్నారు రాగోరుచూ మరి నేని మాట నూటికొక్కటే సేలు మాటని తెలియము ఈ పద్ధతి ఎటువంటి పద్ధతి అంటే ఒక మాట చెబితే దానికి వంద మాటలు వ్యాఖ్యానంగా చెప్పే పద్ధతి కాదు ఇది నువ్వు వంద సూత్రాలు చెబితే కలిపి ఒకే సూచన చేసే పద్ధతి సేలు అంటే మేలైనటువంటిది ఉత్తమమైనటువంటిది నిరసింప చేయగలిగేటటువంటిది ఒక మాట చెబితే సరిపోతుంది కాబట్టి యోగిరామ గురువర్యులు అనబడేటటువంటి బలరామకృష్ణులు చల్లపల్లిలో ఉండేవారు వారు ఒక గంట సేపు ఎవరైనా మాట్లాడింది విని ఓ మాట చెప్పేవారు అది కూడా సరి అయిన వాళ్ళు మాట్లాడితేనే వినేవారు లేకపోతే శుష్క వాక్కుల కింద విడిచేవారు అలాగా వారు అనేవారు ఎవరైనా ఎవరికైనా చెప్పాలి అంటే కాలాతీతులైనటువంటి వారు కాలారిసములైనటువంటి వారు పెద్దలైనటువంటి వారి ఒకటి రెండు మాటలు సూచనలుగా చెబితే సరిపోదా అనే వారట పెద్దలు బ్రహ్మశ్రీ బళ్ళ సుబ్బనారాయణ గారు కాబట్టి గంటల తరబడి సంవత్సరాల తరబడి బోధిస్తున్నాం సాధన చేయిస్తున్నాం ఉపాసన చేయిస్తున్నాం ఇంకా వీళ్ళు పరిణామం చెందలేదండి అనేటటువంటి గురువర్యులు అబ్బో చాలా సంవత్సరాల నుంచి మేము గురు సాంప్రదాయంలో ఉన్నామండి ఇంకా కడతీరలేదనేటటువంటి శిష్యులు कलिकाल पद्धति देहात्म पद्धति भ्रा ने विवालने आसक्ति लेने पद्धति इटंट वाटी माटल वाल प्रयोजन माटी वाठ सर नाट रागोरु मरनेट మహానుభావులు బలరామకృష్ణులు బలరామకృష్ణమయ్య గారు ఓ మాట చెప్పి సంవత్సరం ఆగి ఫలానా రోజున నేను మాట చెప్పాను ఆ మాట సంగతి ఏమైనా నిర్ణయం అయిందా అని అడిగేవారు ఓ మాట చెప్పేవారు కాబట్టి పెద్దల పద్ధతి ఏమిటంటే నూటికొక మాట నూరు జన్మలకు ఒక మాట ఒక అట్టి పద్ధతి పెద్దల సాంప్రదాయం కాబట్టి అలా కడతేరడానికి సిద్ధపడి వచ్చిన నిజ శిష్యుడు అట్టి బోధనందించేటటువంటి నిజ గురువు అత్యంత అరుదైనటువంటి సమాగమం అది గురు శిష్య అన్యోన్య దర్శనం కను దానికి పేరేమి బయలు తా నేనను చున్ నేనని ఎదెవ్వరు లేనరు కంటి ఉంటే లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమి లేనే లేనని నేను లేకపోయిన వెనక తానుండుగదా ఉంటే దాన్నెట్లగదవివు అంటినీ అంటే లేవుసు చాలా విశేషమైనటువంటి నిర్ణయ వాక్యాలు ఉన్నాయి ఇందులో నిజానికి ఈ ఒక్క కందార్థానికి చెప్పాలంటే ఒక సంవత్సర కాలం విశేష వ్యాఖ్య చెప్పచ్చు అన్ని సూత్రాలను ఒక్క కందార్థంలో సాటు పద్ధతిగా ఇమిడ్చాడు తా నేనూ నిండిన దానికి పేరేమి ప్రశ్న తాను నేననకను నిండిన దానికి పేరేమి లోకంబులు లోకేసులు లోకస్థులు తెగిన తుది అలోకం బగు పెంజే కటికల ఏకాకృతిని వెలిగడివాడు తాననా నేననా తనువును తానందామా పోని అందరిట అంద అన్ని భూతములందు అన్ని జీవులయందు ఉన్నటువంటి అంతరాత్మైన చైతన్యాన్ని నేనందామా తానందామా తనువును తానందామా నేనందామా ఇవి నిండి ఉన్నట్లు గోచరించటం అంతటా అంటే పిండ బ్రహ్మాండములందంతటా అని అర్థం పిండ వ్యాపకమై ఉండి కదలక ఉన్నది ఏదైనా ఉన్నదా కదిలేదే ఉన్నదా కదలక ఉన్నది ఏదైనా ఉన్నదా అనే ప్రశ్న రావాలట దానికి పేరేమీ దాని అవతల ఏమైనా అసలు దానికి ఏమైనా పేరుందా అని ప్రశ్నించాడు తానన కాను నిండిన పిండాండమేమో నేను నేను అంటుందట బ్రహ్మాండమేమో తాను తాను అంటుందట ఈ నేనో అననిది ఆ తాననిది ఒకటి ఉన్నదట ఈ రెండు ఏకమైనదటది నిండినదట కానీ వ్యాపకమై సర్వవ్యాపకమై సర్వసాక్షి అయి సృష్టిస్థితుల విస్తీర్ణ ఆకర్షణలనే పంచక్రియలను పంచశక్తులను పంచబ్రహ్మలను పంచబీజములను అన్నింటినీ సృజించి నివర్తించగలిగేటటువంటి సమర్థమై ఉన్నటువంటి దానికి ఆ వల అన్ను అనే తేడా లేకుండా నిండినది ఏమైనా ఉన్నదా ఆవల ఈవల అన్న తేడా లేని ఆవరణ రహిత పద్ధతిగా నిండి ఉండి ములువృత్సందు లేక ఉన్నది ఏమైనా ఉన్నదా అనంత విశ్వము రాకముందు లేకముందు లేకపోయిన తరువాత పూర్ణము తరువాత శూన్యము తరువాత ముందు వెనుక ఆ వల ఈ వల వెలుపల దాపల ఆ ఉన్నదయ్యా ఒకటి అది బయలు ప్రశ్న చేంతాడంత అడిగితే ఆన్సర్ ఒకటే దాని పేరేమిటి బయలు సరే తా నేనూచు నేన మళ్ళా ప్రశ్నను అనుసంధానించాడు నాకేమని తోస్తోందంటే నేనేమో అంతటా ఉన్నవాడని అనిపిస్తుంది మార్పు లేనివాడనని కూడా అనిపిస్తోంది సాపేక్షంగా నామరూపాల లేనట్టుగా కనబడుతున్నాయి ఆనందమా నా స్వరూపమే ఆనందంగా కనబడుతోంది ప్రకాశం చూద్దామా అంతటా నిండిన ప్రకాశం వలె కనబడుతున్నాను నేను మరి వ్యాపకమా అనేక తత్వాల వ్యాపకమై తత్వములే నాయెందు గుచ్చబడినట్లుగా నాకు తోస్తూ ఉండే జీవలోకే జీవభూత సనాతన अहमात्मा गुड़ाकेशूताशयस्थि अहमा भूता नमस्चेतना सूत्रे मणिगण इव अहम आमा गुड़ाकेश अनेक रकल गीतावाक्यम సూచన వాక్యములు సూత్రములు ఏమని బోధిస్తున్నాయంటే తా నేనూచు ఆ బ్రహ్మమే ఈ జీవుడు జీవో బ్రహ్మైవ నాపర ఈ జీవుడు ఆ బ్రహ్మము ఒకటే ఎప్పుడయ్యా తద్వద్ బ్రహ్మ జగత్సర్వం ఇది వేదాంతిండి మహ త్వము అనేటటువంటి లక్షణాలతో చెప్పబడుతున్నటువంటిదంథ ఉన్న బ్రహ్మే కాబట్టి తా నే నను చున్ నేననీయ కాబట్టి ఈ పిండాండమంతా వ్యాపకమై ఉన్నది ఆ బ్రహ్మాండమే ఆ బ్రహ్మాండమంతా వ్యాపకమై ఉన్న బ్రహ్మమే ఈ పిండాండమంతా కూడా ఉన్నది ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు ఇందు అందు పిండాములో ఉన్నటువంటి ఐదు ఐదు ఇరవై ఐదు ఇంద్రియములు వాటి సాక్షి జ్ఞాత బ్రహ్మాండమనేటటువంటి సకల జీవరాశి యొక్క సమిష్టి రూపమైనటువంటి సకల భూత సమిష్టి అయినటువంటి పంచభూత సమిష్టి పంచ తన్మాత్ర సమిష్టి ఇంద్రియాధిష్టాన దేవతా సమిష్టి సకల శక్తుల సమాహారం పంచబ్రహ్మల సమాహారం అదంతా బ్రహ్మాండం ఇందు అందు चूड़ते कूटस्थी वायु भूमि भूमि अंती मृत्युवरकू व्यापक प्रज्ञ चैतन्यं आत्मा साक्षि ब्रह्म ఒక్కటికం సత్ కానీ అపంచీకృత భాగమైనటువంటి కూటస్థ భాగము బ్రహ్మణోర్వ్యక్త అవ్యక్తన్ మహత్ మహదోర్మహద్హంకార అనబడే లక్షణాలలో అపంచీకృత కూటస్థ భాగము మహత్తులో భాగమై అట్టి మహత్తు అవ్యక్తమునందు లవలేషమై ఉన్నది అట్టి అవ్యక్తము బయలే బ్రహ్మమైనటువంటి దానియందు లేక ఉన్నది కాబట్టి నేనెవ్వరు లేనెరుకవు ఒకటే మాట సమాధానం నేనెవరని అడిగితే నువ్వు లేనివాడవు లేనెరుకవు అనే సమాధానం చెప్పాడు మళ్ళీ విన్నాడు ఉంటే లేనే లేననుమి మీ అంటినీ అంటే అన్నాడు మళ్ళా శిష్యుడు మీరు లేనెరుక అన్నారు కదా నేను లేనరుకగా ఉన్నానైతే సరే ఉన్నాను అనుకోండి ఉన్నాను ఉంటే ఉంటే మీరేమన్నా వాళ్ళ ఏమన్నారు లేనే లేనను ఉన్నావా అని అడిగారట లేనెరుకు అన్నప్పుడు లేకుండా పోయారు కదా ఉన్నావా అన్నారట ఉన్నావా అంటే లేనే లేను అన్నారట లేనే లేను అని అంటే లేనే లేవు సుమీ అన్నారు సమాధానం ఉన్నావా అంటే మొదటేమో ఉన్నానన్నాడు ఎలా ఉన్నావా అంటే తాను నేను కలిసినటువంటి పద్ధతిగా ఉన్నానన్నాడు కాదయ్య లేనివాడవు అని సూచించారట సూచించగానే లేనే లేకుండా పోయాడట లేనే లేకుండా పోయినవాడిని మళ్ళీ అడిగారట ఉన్నావా అని ఆ లేనివాడుగా ఉన్నాను అని అన్నాడట అంటే ఏమిటి అన్నారట అంటే లేనే లేవు సుమి అన్న లేకుండా పోయాడు అన్నాడు లేనే లేనని నేను లేకపోయినా వెనుక తానుండుగదా ఉంటే దాన్నిగేదవీవూ యమయ్య ఏ నేను చేతైతే ఏ తాను చేతైతే పిండ బ్రహ్మాండములను బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తన్మహ మహదోర్మహంకార అనే క్రమసృష్టిని ఎరుగుతున్నావు ఆ ఎరుక విడచన తరువాత ఎరుక లేకుండా పోయిన తరువాత లేనెరుక పద్ధతిగా ఉన్నవాడవు దానవతలున్నటువంటి లేనే లేనని నేను లేకపోయిన వెనుక లేకుండా పోయిన తర్వాత ఉన్నదేమీ అని అడిగితే దాన్ని ఎట్లెరిగేది దాన్ని ఎట్లా కాబట్టి ఎరుకతో బయలుని గుర్తించ పూనుకుంటే ఎరుకే లేకుండా పోయింది నేనుతో నేను ఆవల ఉన్నటువంటి బట్టబయలకు బ్రహ్మం బనరా అలా ఎవరైతే దర్శనం పొంది తనను తాను పోగొట్టుకున్నారో నేను పోగొట్టుకున్నారో మరి వాడు ఎలా చెప్తాడు ఆ వల ఏముందండి ఈవల ఏముందండి ఇక చెప్పలేడు లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవుసుమీ దీనికి చక్కటి సూత్రం ఉంది చచ్చేదాకా నిధుర వచ్చేదాకా ఉన్నది బయలు లేనిది ఎరుక అని నిర్ణయముగా ఉండుసుమి మహానుభావులైనటువంటి దేశికోత్తములైనటువంటి స్వామి నిర్భయానంద మేకా నరసింహారావు గారి సాధనాక్రమ అనేటటువంటి అనుభవ విశేష గ్రంథ రాజములో ఎరుక విడిపించబడినటువంటి తీరు పూర్ణ గురువులైనటువంటి దొంతులమ్మ తల్లివారి అనుగ్రహ విశేషంచేత ఇదే క్రమమైనటువంటి సంభాషణ జరిగింది ఉన్నావా అన్నారు అన్నారు ఉంటే ఎలా ఉన్నావు అన్నారు అంటే తంతటా వ్యాపకమైన వాడుగా ఉన్నాను అన్నాడు మళ్ళా ఉన్నావా అన్నారు లేను అన్నారు లేకపో లేకుండా ఎలా ఉన్నావు అన్నాడు గొడ్రాలు బిడ్డ ఉన్నాను అన్నాడు గగన కుసుమమువలే గొడ్రాలు బిడ్డవలే వంధ్యాసూనవత్ అంటారు దీన్ని గొడ్రాలు బిడ్డవలే ఉన్నాను అంటే అన్నారు లేనెరుక పద్ధతిగా లేనివాడుగా ఉన్నాను అన్నారు ఆ రీతిగా పూర్ణగురు కరుణచేత పూర్ణబోధ అవబోధగా పరావిద్యగా ఎరుక విడిపించబడి దేశికోత్తములై దేశిక కాలారిసములై మన మధ్య అశరీరి సశరీరిగా వ్యవహరిస్తూ పెద్దల బోధని మనకు అందించేటటువంటి మహానుభావుల యొక్క సాన్నిధ్యాన్ని పొందటం విశేషమైనటువంటి అవకాశం లేనే లేనను అంటిని అంటే లేనే లేవు సుమీ ఇక స్వానుభవరీత్యా చూస్తే ఒక హస్తలనముతో అనంత విశ్వము లేనిని బయలును దర్శింపజేయబడి ఆ రీతిగా బయలే బ్రహ్మము అని నిర్ణయమైంది మీరాజ్ఞ ఇచ్చివుంటిరి నేరుపుతో బయలు నెరుక నింగించిపోయి ప్రేరణ దురుకనని ఇట్లా రీతిన ఎరుకపరచుమయ్యా మృకే నూ అనుమానము చేయకి ఎడను సారెగు मी पाद ना दजलजयुग्मन निप सलपूचू पूजनो युके अय कियडन అట్టి లేనెరుకగా నిలిచిపోయినటువంటి నిజ శిష్యుడు నిజ గురువుని ప్రస్తుతి చేస్తున్నాడు మీరాజ్ఞ ఇచ్చి ఉంటిరి मतलमेद विदिमु विवरीदरक विद अगर लेने दृढ़ीको इकनु कल मू क्षेत्र मे क्षर अक्षर पुरुषोत्तम पद्धति ले ब्रह्मांड पद्धति ले सर्वशून्य पद्धत पूर्णमू ले शून्यमू ले रीतिगा అని మీరాజ్ఞ ఇచ్చి ఉంటిరి నేరుపుతో బయలు ఎరుక ఎరింగించి పైరణతో ఎరుకనని ఇట్లా రీతిని ఎరుకపరచుమయ్యా మృకేనూ చాలా విశేషమైనటువంటి నిర్ణయాన్ని అందించారు తమరు భయలేదు ఎరుకయేదు ఏదు ఎరుక వెడవటమంటే అంటే ఏమిటో ఏ రీతిగా నిర్ణయం అవుతుందో అనుమానము లేకుండా నిర్ణయించబడింది సందేహ రహితముగా అమ్మగారు అన్నారు దేహమున్నంత వరకు సందేహం తప్పదునైనా అష్టతను నిరసన చేసినటువంటి వాటికి ఏ సందేహం లేదు అనేటటువంటి సూచన అందులో ఉంది ब सापेक्ष पद्धति निर्णया निरपेक्ष पद्धति चेयबे निर्णया नैन ता वीटा आवतला आवलाकलाक दाक परमि पेर परात्परम पेर बैल मेहरबा अवतार मेहरबाब परात्पर परब्रह्म परा परा కారణం ఏమిటంటే పరబ్రహ్మము పరమాత్మ అన్న లేని ఉన్నవి లేనిరుగా సారూమి పాద జలజయుగ్మము నా హృత్సారసమున నిల్పి జలజము అంటే జలమున పుట్టినటువంటిది అంటే పద్మం ఈ తామరాకు ఈ తామరాకు మీద నీటి ముట్టు పద్మసంభవుడు ఎట్సెట్రా ఇవన్నీ అన్నీ వేదాంత పద్ధతులలో బాగా విస్తారంగా వాడబడుతూ ఉంటాయి తామరాకు మీద నీటి ముట్టు జీవిస్తాడు సాక్షి చైతన్యం నేననేవాడు ప్రజ్ఞ నేననేటటువంటి కానీ ఈశ్వరుని ప్రస్తుతి చేసేటప్పుడు కూడా పాదపద్మములు హృదయ పద్మము నేత్రపద్మములు అలాగే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నవన్నీ పద్మములే అలాగే బ్రహ్మరంధ్రమన్నున్నటువంటి అష్టదళ కమలము కూడా కమలమే మండలత్రయములు కూడా కమలములే కాబట్టి ఈ సృష్టి అంతా అంతా కమల సంభవుడితో ముడిపడినటువంటిదే పద్మనాభుడైనటువంటి వాడితో సంబంధపడినట్లుగా తీర్చిదిద్దబడింది నిజానికి ఇవన్నీ సంజ్ఞారూపకమైనటువంటి పద్ధతులు మీ పాద కృష్ణ పరమాత్మ బాలకృష్ణుడై కాళింది నదిలో ఉన్నటువంటి సర్పరాజాని మీద పాదారవిందా అని నృత్యం చేసి ఆ కాళీయమర్దనం ఘట్టాన్ని మనం తలచినట్లయితే ఏమయ్యా శ్రీకృష్ణుడు నర్తనం చేసినంత మాత్రం వ్యత్యస్త పాదములంతో ఎందుకు చేయిస్తే నిలబడాలయ్యా కృష్ణ పరమాత్మ ఎక్కడైనా చూడండి విగ్రహం ఎలా ఉంటుందంటే వ్యత్యస్త పాద ఉంటాడు ఇంకెవ్వరు ఉండరు అదొక విశేషం మహానుభావులైనటువంటి అవతార పురుషులు సద్గురుమూర్తులు మహాత్ములు పాద నమస్కారం ఇచ్చేటప్పుడు వ్యత్యస్త పాదార విందంగా ఇస్తారట అంటే అర్థం ఏమిటంటే సాధారణంగా జీవ పద్ధతిలో దేహాత్మ పద్ధతిగా నమస్కరించేటటువంటి వారు గురువుగారి పాదాలకు యథాతథంగా అంటే కుడికి ఎడమ ఎడమకు గుడి చేతులతో స్పృశిస్తూ వెనుక ఉన్నటువంటి పాదములను మడిచి కుడి ఎడమలుగా అంటే కుడికి ఎడమ ఎడమకు గుడిగా నమస్కరిస్తారు ఇది బింబ ప్రతిబింబ న్యాయాన్ని సూచిస్తుంది అయ్యా తామే నాయందు వశించారు నా ద్వారా మీరు ప్రకటితమవుతున్నారు అనేటటువంటి నిర్ణయాన్ని సర్వస్వ శరణాగతిని తెలియజెప్పడం కానీ పెద్దల మార్గానికి ఇది సరిపోదు అన్నారు అంటే అర్థం ఇలా అయితే గురు శిష్య నిర్ణయం గట్టిపడుతుంది एवं गटते कदा तरवा मे बोधन अगे वालील मार्ग पुरीशिष्य निर्णय अनेरकन तोग पद्धति इव्वड़े पाद नमस्कार व्यत्यस्त पाद अंटे कुका कुड़ी चेनू यड़म का यड़मचे तोनू क्रास्ला काड़मा कुछ क्रास् शिष्युड़ आश्री ज्ञापरमुणाबंधेत निर्णय बंचित कर्मचेत ऐरपड़ी ब्रह्मीभूत स्थितिचेत गुर शिष्य बांधव्युकम अड़गट ఎరుకను విడిపించద తప్పక అని భాష చేయటం వ్యత్యస్త పాదార అలాంటి వ్యత్యస్త పాదార విందం కేవలం కృష్ణపరబ్రహ్మం మాత్రమే అందించారు మనకి అట్లే పూర్వం మహానుభావులు పెద్దలు శిష్యులకు పాద నమస్కారం ఇచ్చేటప్పుడు వ్యత్యస్త ఇచ్చేవారు ఇప్పటికీ భగవాన్ రమణ మహర్షి యొక్క పాదములను భగవాన్ సత్యసాయి బాబా వారి పాదములను అరవింద మహర్షి యొక్క పాదములను గురు పాదుకలుగా సేవించేటటువంటి పద్ధతిలో వారి యొక్క పాద పద్మముల యొక్క చిత్రపటములు వ్యత్యస్త పాదారవిందంగా అనుసరించినటువంటి శరణాగతి చెందినటువంటి శిష్యుల కనబడుతూ ఉంటాయి ఇది ఒక చాలా గొప్ప సూచన అట్లు ఇవ్వబడినటువంటి వ్యత్యస్త పాదార వింద పద్ధతిలో మీ పా సారెకు మీ పాద జలజయుగ్మము నా మీ పాదయుగ్మము నా హృత్సారసమున నిలిపి पूज नो यारी या। पादपद वीर हृदय पद्म गोपूचन हृदय पद्म अष्टदय पद्म अभी ब्रह्मगंध्रस्था में उधारभूतमेंट चक्रस्थानी శింశుమారక చక్ర మధ్య స్థానానికి కూడా హృత్పద్మం అని పేరు అది అనంత విశ్వానికి హృత్పద్మము ఇక మాంసమయమైనటువంటి పిండాండమునందున్న మాంసపిండ హృదయ స్థానము కూడా అనాహత చక్రపద్మము ఈ రీతిగా దేహాత్మ అంతరాత్మ పరమాత్మ స్థానములందు హృత్పద్మములు ఉన్నవి ఈ హృత్సారసమున సారెకు మీ పాయుగ్మము జీవహంసలు ఈశ్వరహంసల పద్ధతిగా నిర్ణయం అయ్యేటటువంటి సారే సారెకు సారే అంటే అది కొమ్మరి సారే ఎట్లా తిరుగుతుందో ఈ జీవహంసలు ఆ ఈశ్వరహంసలు పిండ పద్ధతిగా తిరుపుతున్నవి చక్రభ్రమణమంతా హంస నిర్ణయమే హంస నియమమే అట్టి సారె సారెకు నన్ను నేను తొలగించుకుని తనను తాను తొలగించుకునేటటువంటి పనిగా పునః బ్రహ్మాండకాల నిర్ణయంలోకి వర్తింప చేయని పద్ధతిగా హృత్సారసమున వ్యత్యస్త జలజయుగ్మము మీ పాత పద్మమును ఆశ్రయించి మండలత్రయములను నిరసించి అనంత విశ్వమును నిరసించి ఎప్పటికి ఇక క్షీర సాగర మధనము చేయవలసిన అవసరము రానటువంటి పద్ధతిగా ములుగృత్సైనటువంటి బయలుగా మృకే ఇదిట చేయవలసినటువంటి పూజ ఎరుకను బలిగా సమర్పించు నిజ శిష్యుడే గురుబిడ్డడు తానన్న ఎరుకను బలిగా సమర్పించు నిజ శిష్యుడే గురుబిడ్డ గురుపుత్రుడు కాబట్టి ఈ జన్మ ఎప్పుడు ధన్యమైందయ్యా అంటే ఏ మహనీయుడైనా ఏ పెద్దయినా ఏ పెద్దల మార్గంలో నిర్ణయమైనటువంటి దేశికోత్తముడైనా గురుబిడ్డగా ఎవరినైనా ప్రకటిస్తే నిర్ణయిస్తే అతని జన్మ ధన్యం కారణం ఏమిటంటే మరొకేను अनम चेय की यडनू सारे को मी पाद जलजयुग्मी सूचू नदीम ती सागर गर्भरी तन उलो అనేక క్షేత్రములు అనేక పూజలు అనేకమైనటువంటి వ్రతములు నోములు ప్రకృతి విశేషం అంతా ఆయా నది వరవడి జరి ప్రాంతాలలో విశేషణాలతో కూడి ఉన్నప్పటికీ సాగర గర్భానికి చేరిపోయిన తరువాత ఏ రకమైన ఉనికిని మిగుల్చుకోకుండా తనను తానే కోల్పోయింది ఆ రీతిగా నిజ శిష్యుడు నిజ గురు స్వగురు నిజ గురు పరమగురు పరమేష్ఠి గురు హృత్సారసమున ఐక్యత చెందాడు ఇరుక విడచాడు లేనే లేనో మీ అంటే లేనే లేవుసు మీ సంకల్పము శూన్యము కాలము సంకల్పాతీతము శూన్యాతీతము కాలాతీతము ఏ రీతిగానైన లేనే లేనను మీ అంటిని అంటే ుమీమగవతృష్ణవిరచరహిత పరమతత్వే గురుశిష్యోన్యదర్శనం నామ ద్వితీయోధ్యాయ హరిభ్యో నమ దం ఓర్ణముద్య ఓర్ణస్ ఓర్ణమాదాయమేవాశిష్య సవతు సహనోనక్తు సహర్యం కరవహై తేజస్వి నావీతమస్ మా విద్విషావై ఓ శా శాంత స్వరునిజగురు పరగరు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీగురుభ్యా